అవతార పురుషులు యోగులు జ్ఞానులు సాధువులు భూమండలు అంతా ప్రబోధ చేస్తునే ఉన్నారు కదా మరి మానవులు మారారు ఎందుకు ఎందుకంటే వాడు యంత్రం అనుకుంటున్నాడు కాబట్టి ఒక్కసారి వాషింగ్ మిషన్ తయారు చేశారనుకోండి వాషింగ్ మిషన్ మీరు అర్జెంట్ గా గ్రైండర్ అవ్వమంటే అవుతుందే దాని పనిచేయదు అంతవరకే అలాగే మానవుడు కూడా ఏమైపోయాడంటే అధ్యాస ఆభాసకు లోనయ్యి ఈ అధ్యాస ఆభాసే సత్యం అనుకుని తాను కానిదే తాను అనుకుని తానైన స్థితిని తాను కోల్పోయి అతిత దృష్టిని కోల్పోయాడు వీటన్నింటి వల్ల జరిగిన పెద్ద పెను ప్రమాదం ఎక్కడ జరిగిందంటే తాను ఏదై ఉన్నాడో అది మరుపుకు రావడం వలన ఆ అతీత దృష్టి పోయింది ఎప్పుడైతే అతీత దృష్టి పోయిందో ఏదొస్తే అదే తానైపోవడం మొదలు ఇప్పుడు ఈ సమయానికి ఏది తోస్తే వాడు అనుకుంటే అది అయిపోతాడు దీనిని మనం బాగా బలవత్తరంగా గత యాభై ఏళ్లలో పుష్ చేసి నువ్వు అనుకో అయిపోతుంది దాని నువ్వు అనుకో అయిపోతుందన్న ఒక డైలాగ్ మీద ఓ పెద్ద సినిమా తీసాడు డైరెక్టర్గా ఆ సినిమా మొత్తం మీద రిపీటెడ్గా మనల్ని ప్రేరేపించే డైలాగ్ ఏమిటంటే నువ్వు అనుకో అయిపోతుంది నువ్వు దేవుడు అంటాడు నువ్వు దేవుడివి నువ్వు అనుకో అయిపోతుంది అంటాడు ఇది అతీత దృష్టికి చాలా బాగుందనిపిస్తుంది కానీ పారమార్థిక దృష్టి తీసి పక్కన పెడితే లౌకికమైన దృష్టితో గనక ఇలా చూస్తే ఏమైపోయేటప్పుడు వాడు వాడు ఏమనుకుంటే అది అయిపోతే రాక్షసులు కూడా అలాగే అనుకున్నారు వాడు కూడా అలాగే అయిపోయాడు కాబట్టి లౌకిక దృష్టితో అన్వయం చేస్తున్నామా పారమార్థిక దృష్టితో అన్వయం చేస్తున్నామా సరూప జ్ఞాన దృష్టితో అన్వయం చేస్తున్నామా మిథ్యా జ్ఞాన దృష్టితో అన్వయం చేస్తున్నామా అనేటటువంటి సమన్వయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి ఎందుకనంటే మానవ జీవితానికి అత్యంత ముఖ్యమైన లక్షణాలు సత్వగుణం సమదర్శనం స్వరూపజ్ఞానం ఈ మూడు లేదనుకోండి నువ్వు దివ్య జ్ఞానాన్ని పొందలేవు దైవత్వాన్ని తెలుసుకోలేవు ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందలేవు ఈశ్వర సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారంగా మారదు ఆత్మజ్ఞానాన్ని గనక పొందకపోతే నువ్వు ముక్తి మోక్షం అన్నటువంటి మాటల కార అధికారిత్వాన్ని సంపాదించలేవు ఆ పదములు ఆ పదాతీతం ఇందాకే చదివారు పదే ముక్వ పిండే ముక్వ పదే ముక్వ పిండస్థితి నుంచి ముక్తుడు అవ్వాలి పదస్థితి నుంచి ముక్తుడు అవ్వాలి జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలన్నమాట పదే ముక్వ అంటే అసి పదం అసి పదం నుంచి కూడా ముక్తుడు అవ్వాలి పిండే ముక్వ జీవభావ నుంచి ముక్కు పోవాలి అంటే ఇలా జాగ్రత్తగా అన్వయం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట లక్ష్యము నిరిగి పరాత్పరమే నిర్లక్ష్యం పరం దగ్గర కూడా ఆకోవడం పరాత్పరమే నిలక్ష్యం కైవల్యమే నిర్లక్ష్యం సాధకుడైన వాడు ఈ జన్మలోనే పరాత్పర నిర్ణయాన్ని పొందాలి అన్నిటికి ని కడసారి జన్మము సత్యం విక పుట్టుట సున్నా తరక మంత్రము కోరిన దొరికే తెలియనంతసేపీ ఏదైనా సరే తెలిసిన తర్వాత ఇంకందులో ఇంద్రజాల మహిమ ఏమి ఇంద్రజాలవత్తుగా నిన్ను ప్రభావితం చేసే అంశాలు ఏమి లేవు నీవే ఇంద్రజాలికుడివి ఆ మెజీషియన్వి నీవే కాబట్టి ఆ మాయా మర్మం అంతా నీకే తెలుసు నీ లోపలించే నీ బహిరంగానికి వ్యక్తమవుతూ నిజానికి నేను ఉన్నాను అన్న ఉనికి రూపంలో ఉనికి చైతన్యంలో ఉనికి ఆనందంలో సర్వవ్యాపి అయిన తనను విషయములలో ఉండుట చైతన్యము తెలియుట ఎరుక ఆనందం అంటున్నాడు అంతే కదా మరి నేనున్నానన్న స్థానం దగ్గరే ఉండాలి నేనున్నానన్న స్థానం నుంచి నేను ఏమై ఉన్నాను అన్నాడు చూడండి నేనున్నానన్న స్థితి దగ్గర ఉన్నంతసేపు ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు నేను ఏమై ఉన్నాను అనుకున్నాడు అంతే అనుకోగానే ఏమైపోయాడు ఏదో ఒకటి అయ్యాడు ఏదో ఒకటి ఒకటి రెండు అయిపోయింది ఏదో ఒకటి నేను ఏమై ఉన్నానన్న ప్రశ్న రాగానే నేను జీవునా ఆత్మనా నేనేమై ఉన్నాను అనుకోగానే వెంటనే స్వరూపజ్ఞానం పక్కకపోయింది అహం వృత్తి అహం స్ఫురణ పక్కకపోయింది పోయి దాని స్థానంలో ఏకం అనేకమైపోయింది ఏకోహం బహుశ్యా ఒకటి కాస్త వేలు లక్షల కోట్లైపోయింది కర్మల బంధం ఆత్మకు ఆరోపించి ఆత్మ బాధపడుతున్నదని అంటాడు వింతైన విషయం ఏంటంటే మానవుడు వచ్చినప్పుడు తల్లి గర్భంలో నుంచి వస్తూ బయటికి శ్వాస అనేటటువంటి సూత్రంతో వచ్చాడు ఎందుకని శ్వాస అనే సూత్రం లేకపోతే వాడు అక్కడితోనే వాడి వాడికి శ్వాస ఆడేట్టుగా చేయడానికి పాపం వైద్యులు పుట్టగానే మొదటి అరగంట సేపు నానా కష్టాలు పడతారు వాడి ట్రెక్కి క్లీన్ చేసి వాడి వ్యవహారం అంతా క్లీన్ చేసి రకరకాల వాడిని తన తల్ల కిందలు కబుడుకోబెట్టి వెనకాల కొట్టి ముందు వాడికి ఆ ఊపిరి ఆడేట్టుగా చేయడానికి మొదటి అరగంట వాళ్ళు జీవన్మరణ పోరాటం ఆ వైద్యుడికి